ం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మునబడు ఆరో ప్రకరణంలో నూట యాభై తొమ్మిదవ శ్లోక పర్యంతం తెలుసుకుందాం ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ సమస్తే బుద్ధి వాసన సహిత అజ్ఞానము ఈశ్వరునికి ఉపాధి అని చెప్తూ ఇంత దగ్గర మాయా విశిష్టము అజ్ఞాన విశిష్టము అని ఏదైతే ఈశ్వరుని యొక్క లక్షణం చెప్తూ వచ్చాడో ఆ లక్షణములందే ఈ బుద్ధి వాసన సహిత అజ్ఞాన ఉపాధి గల చైతన్యము ఈశ్వరుడు అని ఏ లక్షణం చేయబడిందో ఇది కూడా అందులోనే సమావేశం అవుతుంది అంతర్భూతం అవుతుంది కృతజ్ఞ ఏం చెప్పినట్లేం లేదు కానీ మంద వాళ్ళ కోసము జీవేశ్వరుల ఆ భేదాన్ని సూచన చేయటం కోసము ఆ విధంగా లక్షణము చేశారు ఇక్కడ అజ్ఞానము అనేటువంటి ఉపాధికే ఆనందమయ్య కోసము అని కూడా చెప్పబడింది అయితే ఈ ఆనందమయ కోశ రూప అజ్ఞానమే ఉపాధి కలిగినటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్తే అక్కడ ఒకనొకరు శంక చేస్తున్నారు ఎనభై మూడవ చూడండి మూడు పేజీ ఎనభై మూడవ టిప్పణము శంక ఆనందమయ కోశకు ఈశ్వరతాకా కథన్ అసంగత ఇక్కడ ఆనందమయ కోశమునకే ఈశ్వరుడు అని చెప్పుట అసంగతము కహితే ఎందుకనంటే జాగ్రత్త స్వప్నమే స్థూల అవస్థ విశిష్ట ప్రతిబింబ సహిత అంతఃకరణకు విజ్ఞానమై కహ మనం పూర్వము పంచకోశ వివేకంలో జీవునికి ఐదు కోశాలు ఉంటాయి అని వచ్చాం కదా అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అయితే ఈ విజ్ఞానమయ కోశము సూక్ష్మ శరీరంలో అంతర్భూతమై ఉన్నది కారణం కంటే విలక్షణం కారణము అజ్ఞానం కదా అజ్ఞానం ఆనందమయ కోసం దానికంటే వృథ విజ్ఞానమ కోసము తప్పబడింది జాగ్రత్త స్వప్నమే స్థూలావస్థ విశిష్ట ప్రతిబింబ సహిత అంతఃకరణకు జాగ్రత్త స్వప్నాల్లో అజ్ఞానమే స్థూల రూపాన్ని ధారణ చేసుకొని అంతఃకరణముగా వ్యవహరింపబడుతుంది అంతఃకరణము అజ్ఞానము పరిణామమే కదా అందువల్ల కారణము సూక్ష్మం కార్యము స్థూలం ఇది నియమం ఉన్నది ఆ సూక్ష్మమైనటువంటి అజ్ఞాన రూప ఆనందమయ కోసమే అది అంతఃకరణ రూపం చేత పరిణతి చెంది స్థూల భావాన్ని పొందింది అది జాగ్రత్త స్వప్నాల్లో విజ్ఞానమయ కోసముగా చెప్పబడుతుంది విజ్ఞానమయ జీవు సుశుప్తి కాలమే సూక్ష్మ రూపే విలీన హువ ఆనందమైకయ్ ఆ విజ్ఞానమయ జీవుడే సుశుప్తి కాలంలో అతడు ఆనందమయమైనటువంటి అజ్ఞానంలో విలీనమై ఉంటాడు అజ్ఞానం యొక్క కార్యమైనటువంటి అంతఃకరణము సుశక్త వ్యవస్థలో కారణ రూపముగా విలీనమైతుంది అజ్ఞానంలో విలీనమైతుంది మరి ఆ అంతఃకరణాన్ని అభిమానించినటువంటి విజ్ఞానమయ రూప జీవుడు కూడా ఆనందమయ రూప అజ్ఞానంలో విలీనమైపోతాడు తీసుకు ఈశ్వర్ మాన్యతో ఆ ఆనందమయమునకే ఈశ్వరుడు అని ఇప్పుడు ఏదైతే ఈశ్వరుని యొక్క లక్షణం చేస్తూ వచ్చారో ఆ విధంగా స్వీకరించినట్లయితే అంటే ఆనందమయ కోసమునకే ఈశ్వరుడు అని ఒకవేళ ఒప్పుకున్నట్లయితే జాగ్రత్త స్వప్నమే అంతఃకరణకి విలీన అవస్థ రూప ఆనందమయకే అభావతే ఈశ్వరు కాబిఛాయే ఎప్పుడైతే ఈ జీవునికి జాగ్రత్త స్వప్నాల నుంచి ఉపరతిని చెంది సుషుప్తులు ఏ అజ్ఞాన రూప ఆనందమయంలో విలీనం అయ్యేటువంటి ఆ ఆనందమయమునే ఈశ్వరుడుగా ఒప్పుకున్నట్లయితే మరి ఈ జీవుడు విలీనం కావడానికి అతనికి ఆనందమయం ఏది మరి ఈ ఆనందమైతే ఈశ్వరుడు మరి ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్నాల నుంచి ఉపరతిని పొందినటువంటి జీవుడు విజ్ఞానమయుడు ఎక్కడ విలయాన్ని పొందాలి ఆనందమయం ఏది అతనికి అజ్ఞానం ఆ అజ్ఞాన రూప ఆనందమయకే మరి ఇప్పుడు ఈ జీవుడు విలయం పొందడానికి ఆనందమయమేది లేదు కదా ఆనందమయమే లేకుండా పోతుంది మరి ఎక్కడ విలయాన్ని పొందాలిస్తాడు ఇక ఆనందమయం లేకపోతే ఈశ్వరునికే కూడా అభావం చెప్పవలసి వస్తుంది అనంత పురుషానికి సుషుప్తి అనంత ఈశ్వరు వేచాయే మరి సుషుప్తుల్లో ఒకవేళ కథాచేత ఆనందమయంలో లయమేయుండు అని అంటే మరి జీవులు అనేకం ఉన్నారు సుషుప్తులు వాళ్ళ ఆనందమయ కోశంలో లయమైతే మరి ఏ ఏ జీవునికి ఏ ఆనందమైన కోసం ఉంటుందో దాని దానికి ఈశ్వరుడు అంటే మరి అనేక మంది పురుషుల యొక్క ఆనందమే కోశాలకు అనేక మంది ఈశ్వరుడు అని వస్తుంది నానా ఈశ్వరుడు అని వస్తుంది కానీ శృతి సమ్మతం ఉన్నదా శృతి ఏమని చెప్పింది అని చెప్పింది ఈశ్వర సర్వభూతానం అని చెప్పింది సకల భూతాలకు ఈశ్వరుడు ఒక్కడే అని చెప్పింది నానా ఈశ్వరుడు చెప్పలేదు నానా ఈశ్వరుని ఒప్పుకుంటే అస్తవ్యస్తం అయిపోతుంది ప్రపంచం అంతా మరి ఏ ఈశ్వరుని యొక్క పరిపాలన కొనసాగాల చెప్పండి జగత్తును నడిపించడానికి సత్తా శక్తి శాసనం నడుస్తుంది అంత తారుమారు అయిపోతుంది వ్యవస్థ అంతా అందుకని అనేక ఈశ్వరులను ఒప్పుకోవాల్సి వస్తుంది ఇది శృతికి ఇష్టం లేదు జీవుకే పంచకోశ సకల గ్రంథకారనే కయే మరి జీవునికైతే పంచకోశాలు చెప్పబడ్డాయి అన్నమయ్య అది మొదలుకొని ఆనందమయ పర్యంతం మరి ఆనందమయను ఈశ్వరుడిగా చెప్తే మరి జీవునికి పంచకోశాలు అన్యత్ర అన్యత్ర అనేక గ్రంథాలు చెప్పబడ్డాయి మరి ఐదవ కోసం ఏదని చెప్తారు సరే అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ్య వరకు బాగుంది కానీ మా కోసం ఎక్కడ చెప్తారు ఆనందమయ కోసం ఈశ్వరుడు మరి జీవునికి చెప్పినటువంటి ఆనందమయ కోసం ఏది అది అందుకని ఇవన్నీ ఆపత్తులు వస్తాయి ఆనందమయ కోసము నాకు ఈశ్వరుడు అని అంటే అని శంకాకారుడు అనేక ఆపత్తులు చూపెడుతున్నాడు ఆరు పంచకోశ వివేకమే విద్యారాణ్య స్వామి అనే ఆపుబిజీవికే పంచకోశకయ్యా ఏ విద్యారణ్య స్వామిజీ అయితే ఇక్కడ ఆనందమయ కోసము నాకు చెప్తున్నాడు ఆ విద్యారణ్య స్వామి జీయే కదా పంచకోశ వివేకంలో జీవునికి పంచకోశ పంచకోశాలు ఉంటాయి అందులో ఆనందమయ కోసం ఐదవదని చెప్పినాడు మరి ఆనందమయ కోసం జీవునికని అక్కడ చెప్పి ఇక్కడ ఈశ్వరుడు అని చెప్తే మరి పూర్వోత్తర విరోధం వ్యాఘతం కాదా తాను చెప్పినటువంటి విషయానికే తనకే విరోధం వస్తుంది ఆనందమయకు ఈశ్వరత మానే సకల వచన అసంగతవ్యంగే ఆనందమయనికి ఈశ్వరుడు అని ఈ సకల శాస్త్రాలు సకల గ్రంథాలు ఏవైతే జీవునికి పంచకోశాలు చెప్తున్నాయో వాటి అన్నిటికీ విరోధమైతే అయితే ఆనందమయకు ఈశ్వరత సంభవినహి అందుకని ఆనందమయ కోశ రూప అజ్ఞానం నాకు ఈశ్వరుడు అమట సంభవించదు ఏ వృత్తి ప్రభాకరకే అష్టమ ప్రకాశగత శంక హంక ఎక్కడ అంటే వృత్తి శ్రీ సాధు నిశాస్వామి జీ వారు ఎనిమిదవ ప్రకాశంలో ఈ శంఖను లేవనెత్తాడు తాక తహాహి లిఖే హువే సమాధానక సంక్షేపతే ఉల్లేఖ అయితే శంఖను లేవనెత్తి స్వయంగా శ్రీ సాధునిచల్ద స్వామిజీ వారే అక్కడ సమాధానం కూడా చెప్పాడు ఆ సమాధానం యొక్క సంక్షేప వివరణ ఏ విధంగా ఉంది అన్నట్టు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు సమాధానం చెప్తున్నాడు జిస్ మంద బుద్ధి వాళ్ళే పురుషుకో మహావాక్య విచారి తత్వ సాక్షాత్కారు తాకు ప్రణవ చింతన్ ే ఇప్పుడు ఎవరికైతే మహావాక్యమును శ్రవణము మననము నిరుద్యాసనము తత్వం పదార్థ శోధన ఓతపోత భావన ఇత్యాది విచారమును చేసినప్పటికీ కూడా ఎవరికైతే అద్వైత బ్రహ్మతత్వం యొక్క అవగతి బ్రహ్మ సాక్షాత్కారము అవుట లేదో అటువంటి వానికి ఉపాసన చెప్పబడింది నిర్విశేషం పర సాక్ష అనుకంపంతే సె అని బ్రహ్మసూత్ర భామతి టీకకు వ్యాఖ్యానమైనటువంటి కల్పతరు అనేటువంటి గ్రంథాన్ని అమలానంద సరస్వతి స్వామి వారు ఆయనే ఒకటో అధ్యాయము ఒకటో పాదము ఇరవయో శ్లోకంలో అంతస్థర్మోపదేశా అనేటువంటి సూత్రంలో ఈ శ్లోకాన్ని చెప్పినాడు ఎవరికైతే నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మతత్వ సాక్షాత్కారము కలుగుటకు సామర్థ్యం లేదు ఏ మందహ అనీశ్వర అనీశ్వరుడు అసమర్థులై ఉన్నారో అయితే వారు సవిశేష నిరూపణ సగుణ బ్రహ్మ ఉపాసన చేసినట్లయితే వారికి చిత్త ఏకాగ్రత అంతఃణ శుద్ధి మరియు ఉపాస దేవత అనుగ్రహం చేత అతని యొక్క బుద్ధి సూక్ష్మమయ్యి ఆ నిర్విశేష బ్రహ్మను తెలుసుకోవడానికి సమర్థుడవుతాడు అందుకని ఎవరికైతే నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవడాకు సామర్థ్యం లేదో అటువంటి వారు సగుణ ఉపాసన చెయ్యాలి అని శాస్త్రము ఉపాసన విధానం చేసింది అయితే ఆ ఉపాసన ప్రకారం కూడా అనేక విధాలుగా ఉంది సగుణ సాకార ఉపాసన చేయొచ్చు సగుణ నిరాకార ఉపాసన చేయొచ్చు ప్రణవ ఉపాసన చేయొచ్చు अनेक रख प्रतीसन अहं रोपासना इला अनेक रही प्रणव चिंतन किया चाहिए। प्रणव प्रणवेंटे ओंकार ధ్యానము చెయ్యాలి చేసినట్లయితే అతడు నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్నట్లు సమర్థుడవుతాడు తిసుక ప్రకారం మాండుక్య ఉపనిషత్తు కాహాయి ఈ ప్రణవ చింతన యొక్క ప్రకారం ఏదైతే ఉందో ఇది మండూక్య ఉపనిషత్తులో విస్తారంగా చెప్పబడింది తిస్క మండక జైసే జీవేశ్వరకే ఆ భేద చింతనమే తాత్పర్యా తహా ఆనందమయకు సర్వజ్ఞత సర్వేశ్వరత కహియా అయితే ఆ ప్రణవ ఉపాసన చెప్తూ చెప్తూ మాండుక్య ఉపనిషత్తులో ఆనందమయూనికే సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు అని ఈ విధంగా చెప్పడం అయింది తీసుకో మండక జైసే జీవీశ్వరికే ఆభేద చింతనమే తాత్పర్య తైసే విద్యారాయణ స్వామి కి జీవీశ్వరికి ఆభేద చింతనమే తాత్పర్యాయ్ ఆనందమయునికే సర్వజ్ఞుడు సర్వశక్తి ఈశ్వరుడు అని ఏదైతే మండూక్య ఉపనిషత్తులో చెప్పి అక్కడ మండుక్య ఉపనిషత్తు యొక్క ముఖ్య తాత్పర్యమైంది సుషుప్త స్థానియమైనటువంటి ఆనందం కోసం ఏదైతే ఉందో దానికే ఈశ్వరుడు అని చెప్పే తాత్పర్యం ఆ మండక్య ఉపనిషత్తుకు అని సకల జీవులందరూ కూడా వారి వారి కూడా తీసుకుని సుషుప్తుల్లో అజ్ఞానం విలీనమవుతారు ఆ అజ్ఞానమే ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు అంటే ఈశ్వరుని చేత ఆ భేదం అవుతారు సకల జీవులు సత సౌమ్య తద సంపన్నో భవతి హే సౌమ్య తద అంటే సుశుప్తి కాలే సత అంటే సద్రూప బ్రహ్మం చేత సంపన్నో భవతి సంపన్నుడౌతాడు అహరాహ బ్రహ్మ గచ్చంతి అని కూడా అక్కడ చెప్తున్నాను ప్రతి నృత్యం కూడా సకల జీవులు బ్రహ్మమునే చేరుకుంటున్నారు బ్రహ్మముతో ఐక్యము నందుతున్నారు బ్రహ్మముతో ఐక్యమైన పిద పని మళ్ళీ చార్జింగ్ అవుతుంది వీళ్ళకి అందరికి జీవులొక్క వీళ్ళ వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చేసి శ్రమను అలసిపోయి వాళ్ళు సుక్షిప్తుల్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి బ్రహ్మంతో ఎప్పుడైతే అభేదం అవుతారో అప్పుడు మళ్ళీ ఛార్జింగ్ అయితుంది అంటే బ్రహ్మ కళ వచ్చేస్తారు సుక్షిప్తు లేచిన ముఖం చూడండి బ్రహ్మ కళ అంటే సుక్షిప్తులో బ్రహ్మమును చేరి ఆ బ్రహ్మసుఖాన్ని అనుభవించి వస్తారు సకల జీవులు బ్రహ్మంతో అంటే ఈశ్వరునితో అభేదమవుతున్నారు అలాంటి అనుభవం అనుసారంగా మండుక్యోపనిషత్తు కూడా ఏం చెప్పింది ఆ ఆనందమయ కోసానికి ఈశ్వరుడు చెప్పి ఆ ఈశ్వరుని ప్రణవరూపం చేత ఉపాసన చేయాలని చెప్పి జీవేశ్వరులకు అభేదమునంది తాత్పర్యం గురదైనందువల్ల ఆ తాత్పర్యము చేతనే ఇక్కడ విద్యారాణ్య గురుదేవుడు కూడా ఆనందమయ కోసము ఈశ్వరుడు అని చెప్పినాడు అంటే జీవ బ్రహ్మలకు జీవుడు ఈశ్వరుని కంటే భిన్నుడు కాదు అని చెప్పే తాత్పర్యములోనే ఆనందమయ కోసము నాకు ఈశ్వరుడు గురుదేవులు చెప్పారు ఆనందమయకు ఈశ్వరత వివక్షిత్ కహనీయకు ఇచ్చిత నహ్యా అయితే అజ్ఞాన రూప ఆనందమయ కోశమునకే ఈశ్వరుడు అని చెప్పారాణ స్వాముల వారికి కూడా ఇష్టం లేదు మాండవిక్య ఉపనిషత్తు కూడా ఇష్టం లేదు మరి ఇష్టం లేకపోతే ఎందుకు చెప్పారు అని జో ఆనందమయకు ఈశ్వరత వివక్షత పంచదశీకే బ్రహ్మానంద నాము గ్యారవే ప్రకరణమే బాసత్ ఆరు శ్లోక పర్యంత జీవుకి అవస్థా విశేష ఆనందమయ కోశ హై ఏ లిఖా హాసే ఒకవేళ ఆనందమయ కోసమునకే ఈశ్వరుడు అనే చెప్పే తాత్పర్యం గనక ఉన్నట్లయితే విద్యారణ్య గురుదేవులు పంచకోశ వివేకంలో జీవునికి ఆనందమయ కోసం ఐదవ కోశంగా చెప్పాడు మరి తానే స్వయంగా పదకొండవ ప్రకరణంలో బ్రహ్మానందే ఆత్మానందం అనేటువంటి ప్రకరణంలో అరవై రెండు శ్లోకంలో జీవునికి ఈ ఆనందమయ కోశము ఒక అవస్థా విశేషము అంటూ చెప్పినాడు అంటే జీవుని యొక్క అవస్థా విశేషం ఆనందమయ కోసం అని చెప్తున్నాడు మరి ఈశ్వరుడు అని ఒప్పుకునేది అంటే అక్కడ అవస్థా విశేషమని ఎందుకు చెప్తుండే ఒకవేళ ఈశ్వరుడు అని చెప్పినట్లయితే అక్కడ చెప్పిన దానికి విరోధం కాదా అందుకని ఆనందమయ కోసానికి ఈశ్వరుడు చెప్పే తాత్పర్యం విద్యారాయణ స్వామికి లేదు అక్కడ మాండవికొప్పని శక్తులు కూడా లేదు మరి ఎందుకు చెప్పారు అని అంటే అయితే విద్యారాయణ స్వామికు ఆనందమయ కోసికి ఈశ్వరత ఇష్టం నహియా కింద మంద బుద్ధి పురుషుకు జీవేశ్వరికి అభేదతాకే చింతనార్థ ఆనందమయ విషయ ఈశ్వర తాక ఆరోపక మంద బుద్ధి వాళ్లకు జీవేశ్వరుల యొక్క అభేద చింతనకు ఉపయోగపడుతుందని ఆనందమయ కోసమునకు ఈశ్వరుడు అని ఆరోపించి చెప్పడం జరిగిందే కాని వాస్తవం కాదు ఆరోపమంటే వస్తు విషయ అవస్తు కథన్ అవస్తువును చెప్పుట అంటే సత్యం కాదు అయినా గాని మంద పురుషులకు జీవేశ్వర అభేద బోధ కావడానికి ఆరోపించి చెప్పడం జరిగింది కానీ ఆనందమయ కోసము ఈశ్వరుడు కాదు అని చెప్పడం జరిగింది మరి ఎవరయ్యా ఈశ్వరుడు అంటే శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయనే ఉపాధి ఆ మాయా విశిష్ట చైతన్ ఈశ్వరుడు అతడి సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు సత్య సంకల్పుడు సృష్టి స్థితులే కారణము అని తెలుసుకోవాలి అయితే ఆనందమయ కోసానికి ఈశ్వరుడు అని చెప్పారు కదా అంటే ఔపచారికంగా చెప్పారు అంతే వాస్తవం కాదు గౌనంగా చెప్తారు ఎందుకంటే అధికారి భేదాన్ని బట్టి శృతి శాస్త్రము బోధ చేసుకుంటూ పోతుంది ఒకేసారి హఠాత్తుగా ఉత్తమ బోధ చెయ్యదు బుజ్జగించుకుంటూ తీసుకెళ్తుంది శాస్త్రం కూడా ఎందుకు శాస్త్రం కూడా తల్లి లాంటిది ఆ మాతాపితృ సహస్రేభ్యిత వేదైన ఆత్మైకత్వ విజ్ఞానం అని శంకరుల వారు కఠోపనుషుల చెప్తారు మనకు ఒక తల్లి ఉంటేనే మనల్ని ఎంతో గారాభంగా ప్రేమతో మనల్ని పాలిస్తుంది లాలిస్తుంది పోషిస్తుంది అట్లాంటి తల్లు వేల మంది ఉంటే ఎంత ప్రేమతో చూస్తారు చెప్పండి మనల్ని అట్లా మన వేదము వేల మంది తల్లులతో సమానమైనటువంటిది అటువంటి వేదము జీవుల యొక్క కళ్యాణాన్ని కోరి ప్రవృత్తం జీవులకు వారి వారి బట్టి వారి అంతఃకరణ స్థితిని బట్టి వారికి ఏ విధంగా బోధిస్తే ముందుకు వెళ్ళగలుగుతారు ముందుకు సాగిపోతారు అని వారి వారికి తగినటువంటి ఉపాయాలను ఒక్కోసారి కర్మచేతనే మోక్షం అని చెప్పింది కర్మజం బుద్ధియుక్త హలం తెక్త మనిషి నన్మ బంధ ఫలం గచ్చం తనామయం అని విధంగా కర్మచేతనే మోక్షం అని చెప్పింది కొన్ని చోట్ల ఉపాసన మోక్షం అని చెప్పింది కొన్ని చోట్ల నువ్వు నామస్మరణ చేయ నీకు మోక్షం కలుగుతుంది అని అత్యంత బహిర్ముఖ పురుషులకు మరి ఏం చెప్పమన్నావు ఆ విధంగా మోక్షం కలుగుతుంది లాలచ్ అంటే ఒక ప్రలోభం చూపెడితేనే కదా వాళ్ళు ప్రవృత్తులు అవుతారు ఆ విధంగా చెప్పింది ఉన్నది నామ జపం చేయండి జపతో నాస్తిపాతకం అని చెప్తున్నది జపం జపం చేస్తేనే మోక్షం కదని చెప్పి ఉన్నది తీర్థయాత్రలు చేస్తే మోక్షం అని చెప్పి ఎన్నో రకాలుగా మోక్షం గురించి చెప్పింది కానీ తాత్పర్యం ఉన్నది అక్కడా లేదు జ్ఞానా దేవత కైవాళ్ళు అది ముఖ్య తాత్పర్యం జ్ఞానం చేతేనే మోక్షము మరి నామం చేత మోక్షము ఉపాసన చేత మోక్షము కర్మ చేత మోక్షము అని వాళ్ళ వల్ల బట్టి చెప్పింది గల శాస్త్రం అంటే తాత్పర్యం లేదు అక్కడ వెనకైన ప్రకారమైన జీవులను మోక్షం వైపుకు నడిపించుకు వెళ్లేదే శాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం ఉంది అట్లే కూడా విద్యారణ్య గురుదేవులు ఆనందమయమునకు ఈశ్వరుడు చెప్పడంలో ముఖ్య తాత్పర్యం లేదు మందబుద్ధి బుద్ధి వాళ్ళ కోసము చెప్పడం జరిగింది అని తెలుసుకోవాలి ముఖ్యంగా మరి ఈశ్వరుని యొక్క ఏమిటి మాయా విశిష్ట చైతన్యము ఈశ్వరుడు అని తెలుసుకోవాలి సరే ఇప్పుడు విషయంలోకి రండి నూట శ్లోకానికి అవతారిక చూడండి నలభై ఐదవ నను అనుకూల యుక్తి అభావే శృతిరీ గ్రావ ప్లవ వాక్యవధ అర్థవాద సుతి ప్రామాణ్య సిద్ధయే సర్వేశ్వరత్వాదికం ఉపపాదయతి అయితే ఈశ్వరుని విషయంలో ప్రమాణాలు ఏమిటి అని పూర్వపక్షి అడిగితే ప్రమాణాలు ఇస్తూ వచ్చాడు శంకారుడు అంటున్నాడు ఇప్పుడు చూడండి స్వామిజీ ఈశ్వరుని విషయంలో మీరు ప్రమాణాలు ఇచ్చారు బాగుంది కానీ ఆ ప్రమాణం కూడా యుక్తి అనుభవానుసారంగా ఉండాలి కదా ప్రమాణాలు కొన్ని ఆభాస రూప ప్రమాణాల ఉంటాయి కర్మచేతని మోక్షం అని చెప్పిన ప్రమాణాలు కూడా ఉంటాయి ఉపాసన చేత మోక్షం అని చెప్పిన ప్రమాణాలడు ఉంటాయి మరి అవి ప్రమాణములేనా ప్రమాణ ఆభాషములని చెప్పాలి అవి ప్రమాణాలు కావు అట్లా మీరు కూడా ఇవ్వ ప్రమాణాలు ఇచ్చారు కానీ అవి తాత్పర్యవతి ప్రమాణమని ఎట్లా ఒప్పుకునేది దానికి యుక్తి అనుభవం ఉంటే ఆ అవి ప్రామాణికములు పరమ ప్రమాణములు తాత్పర్యము కలిగినటువంటి ప్రమాణములు అని కానీ యుక్తి అనుభవం గనక లేకపోతే ఆ ప్రమాణము ప్రమాణ ఆభాసం అనబడుతుంది అందుకని అనుకూల యుక్తిని కూడా చూపెట్టండి అని శంక అనుకూల యుక్తి అభావే శృతి గ్రావ ప్లవ వాక్యవద్ అర్థవాద సార్ అనుకూలమైనటువంటి యుక్తి గనక లేకపోతే ప్రమాణాలకు ఆ ప్రమాణం కూడా అది అర్థవాద రూపంలో చెప్పుకోవలసి వస్తుంది అర్థవాదం అంటే స్వ తాత్పర్య అభావ లేదు అక్కడ ని చె చెప్పబడుతుంది ఏ విధంగా అంటే గ్రావ ప్లవత్ అన్నాడు గ్రావ ప్లవం ప్లవం అంటే నౌక గ్రావం అంటే శిలా శిలా నౌక అని చెప్పితే ఎవరైనా నమ్ముతారా చెప్పండి చెప్పారంటే అది తాత్పర్యం లేదని తెలుసుకోవాలి నౌక అది నీటి మీద నడిచేది ఉంటది కదా మరి నీటి మీద నడిచేటువంటి నౌక రాయితం తయారు చేస్తే నీటిలో అది తేలిపోతుందా మునిగిపోతుందా మరి మునిగిపోయే దాని మీద ఎలా వాళ్ళు ప్రయాణం చేయగలరు ప్రయాణికులు మరి గ్రావప్లవము అని ఈ విధంగా చెప్పారు అనుకోండి ఒకరు ఈ వాక్యం ఏమని తెలుసుకోవాలి అర్థవాద వాక్యం తెలుసుకోవాలి తాత్పర్యం లేదు అక్కడ ఎక్కడైనా చిరులతో తయారు చేయనటువంటి నౌకలు ఉంటాయా బాబా ఎక్కడా ఉండవు అది కేవలం తాత్పర్య అభావం కలిగినటువంటి అర్థవాద వాక్యం అనపడుతుంది అందుకని మహేశ్వరునికి సంబంధించినటువంటి అనేక ప్రమాణాలైతే మీరు ఇచ్చారు మా ఎంతో ప్రకృతం విద్యార్థు మహేశ్వరం ఇత్యాది వాక్యాలు ఇచ్చారు మీరు కానీ అవి సరి అయినటువంటి అనుకూల యుక్తులు కనుక లేకపోతే అవి కూడా అర్థవాద వాక్యములుగా పరిగణించబడతాయి ప్రామాణికములు కావు అవి అని చెప్పవలసి అని ఈ విధంగా శంకాకారుడు శంక చేస్తే ఇప్పుడు శృతి ప్రామాణ్య సిద్ధయ్యే సర్వేశ్వరత్వాదికం ఉగుపాదయ్యి ఇప్పుడు ఈ శృతి ప్రామాణికంగా సిద్ధి చేయాలంటే ఈశ్వరునికి సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వం సృష్టి స్థితి కారణత్వము శక్తి సంకల్పం ఇవన్నీ కూడా చెప్పవలసి ఉంటుంది వ్యక్తుల చేత అందుకని ఇప్పుడు ఈశ్వరునికి సర్వజ్ఞత్వాదులు సర్వేశ్వరత్వాదులు చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త అయితే ఇక్కడ టిప్పణులు ఉన్నాయి చూడండి శ్లోకం తర్వాత చదువుకుందాము ఎనభై నాలుగో చూడండి మాయాకు అఘటిత పదార్థకి ఘటన విషయ సమర్థోనైతే ఐంద్రజాలిక మాయాకీనాయ్ సర్వక సంభవ్ పూర్వ శ్లోకంలో మాయా సర్వసంభవా అని చెప్పాడు కదా గ్రంథకర్త ఈశ్వరుని విషయంలో మాయా విషయంలో మనము తర్కం చేయకూడదు ఈశ్వరుని యొక్క విషయంలో శంక చేయకూడదు నైవ విప్రతిపద్యత అన్నాడు కదా శంకలు చేయకూడదు తర్కం చేయకూడదు అన్నాడు ఎందుకంటే అది శ్రోతార్థం ఉన్నది ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు అనడానికి శృతి ప్రమాణం ఉన్నది అది శృతి చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు శంక చేస్తావు ఇంతే కాకుండా ప్రబలమైనటువంటి యుక్తి ఏమిటంటే మాయా సర్వసంభవాయ ఉన్నది అంటే ఏమైనా అవుతుంది ఏమైనా చేయగలుగుతాయి కర్తం అకర్త అన్యత కర్తం శక్య అందువల్ల మాయ ఉన్నది అనంటే అది ఏమైనా చేయగలుగుతుంది సర్వసంభవాత్ ఏ విధంగా అనంటే వల్లే గరిడి తన యొక్క మాయ ఏమైనా చేసి చూపెట్టగలడు అదే విధంగా అఘటన ఘటన పటియ మాయా అది సర్వ సమర్థం కాబట్టి ఆ మాయ ఏదైనా చెవుటకైనా సమర్థమే ఉన్నది చేయకుండా ఉండుటకైనా సమర్థమే ఉన్నది అన్యత ప్రకారముగా వేరే సమర్థం ఉన్నది ఎందుకు అఘటన ఘటన పటియేసి అందువల్ల అది సర్వసమర్థం అది ఏమైనా చేయగలుగుతుంది కాబట్టి మాయాయం సర్వసంభవా ఏ విధంగా అంటే ఐంద్ర అని దృష్టాంతం తెలుసుకోవాలి సరే ఇప్పుడు అర్థవాద వాక్యము అని చెప్పాడు కదా అర్థవాదం అంటే దేనికంటారు నింద స్థుతికా బోధకు వచన అర్థవాద కే స్వ తాత్పర్య ఇది లక్షణం అది ఎట్లా అంటే నింద కిం స్థుతి ఏదైనా ఒక వస్తువును నింద చేయడం గాని లేదా స్థుతి ఏదైతే ఉంటుందో అది అర్థవాద మనబడుతుంది నింద నింద ఎందు తాత్పర్యం ఉండదు స్వ తాత్పర్య అభావ అని చెప్పుకున్నా కదా నింద నిందితు నింద్యం ఎంతో స్థుత్యమేవా ఏదైనా ఒక వస్తువును స్థుతించుట కోసమని మరొక వస్తువును నిందించడం జరుగుతుంది మరి నింద నిందితున్ని నిందించుట ఎందుకు ఉందా లేదు స్థుతింపదగిన వాడిని స్థుతించుట ఎందుకు ఉంది నిందించుట ఎందుకు తాత్పర్యం అందుకని స్వ తాత్పర్య అర్థవాదం అంటారండి ఈ అర్థవాదం కూడా భూతార్థవాద అవు అభూతార్థవాదు భేదకరి అర్థవాదు భాంతి కాహు వ్య ఈ అర్థవాదం కూడా రెండు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి భూతార్థవాదము రెండవది అభూతార్థవాదం ఈ భూతం అంటే ఏందయ్యా భూతం అంటే ఆకాశాది పంచభూతాలు కాదు లేదా దయ్యం భూతం కామల భూతం అంటారు కదా అవి కూడా కాదు భూతం అంటే సిద్ధం అని అర్థం ఈ భూత శబ్దం బ్రహ్మసూత్ర భాషలో మొదటి సూత్రంలో వస్తాయి అత బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంలో ఈ శబ్దం ఇహతుభూతం బ్రహ్మ అంటాడు బ్రహ్మ భూతం అంటాడు అంటే సిద్ధం స్వత సిద్ధము నిత్య సిద్ధము అని చెప్పేది ఉన్నది అక్కడ ఇహతు భూతం బ్రహ్మ అన్నాడు అక్కడ భూతం అంటే సిద్ధం అని అర్థం అంటే భూతార్థవాదం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇది భూతార్థవాదం అంటారు అభూతార్థము అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పడం ఇది అభూతార్థవాదం ఏ విధంగా భూతార్థవాదం చూడండి వజ్ర యుక్తు హస్తు వాళ్ళ ఇంద్రహే వజ్రహస్త పురంధర అని వాక్యం ఉందనుకో పురంధర అంటే ఇంద్రుడు వజ్రహస్తుడు వజ్రమును చేతులో ధరించినటువంటి వాడు అని చెప్పారు అనుకో ఇది భూతార్థవాదం అంటారు ఇంద్రుడు ఉన్నాడు అని శాస్త్రమే చెప్తుంది మనకైతే అనుభవం లేదు ఆ ఇంద్రుడు ఎలాంటి వాడు అంటే వజ్రమును చేతిలో ధరించినటువంటి వాడు వజ్రహస్త పురంధర అని చెప్పింది ఈ వాక్యము భూతార్థవాదం పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా వినపడుతున్నాడు కాబట్టి అది సత్యమే సిద్ధమే అటువంటిది భూతార్థవాదం అంటారు ఇక పాషాణ రూప నౌకా హయ్ వాయ్ ఇత్యాది వాక్య అయథార్థ ఆర్థిక వాచకు స్థుతి బోధకు పోనైతే అభూతార్థవాదహ్ గ్రావప్లవ అంటే పాషాణ రూప నౌకా అని అన్నారు ఇది సంభవిస్తుందా పాషాణం అంటే శిల నౌక రూపగా తయారు చేయటం సంభవిస్తుందా శిలారూప నౌక ఉంటుందా ఉండదు మరి ఇది ఏమిటి అని అంటే ఇది అయథార్థ అర్థం ను చెప్తుంది ఇది యథార్థం కాదు కదా శిలారూప నౌక ఎక్కడ ఉంటుందండి ఉండదు అయథార్థ వాచక శబ్దం ఉన్నది కాబట్టి ఇది స్థుతి బోధకం ఇది అందుకని అభూతార్థవాదం అంటే అప్రసిద్ధమైనటువంటి వస్తువుని చెప్తుంది ఎక్కడ ప్రసిద్ధం లేదు శిలారూప నౌక అప్రసిద్ధమైనటువంటి వస్తువును బోధించే వాక్యం కాబట్టి ఇది అయథార్థ అర్థవాదం అంటే అభూతార్థవాదము భూతం అంటే సిద్ధము అభూతం అంటే అప్రసిద్ధము అప్రసిద్ధమైన వస్తువు అని చెప్తుంది కాబట్టి ఇది అభూతార్థవాదము అని తెలుసుకోవాలి అట్లే ఆదిత్య యూపహ అని ఒక వాక్యం ఉంది అనుకోండి యజ్ఞస్థలంలో ఒక గుంజ పాచుతారు ఒక పొడదటి కర్రను పాచుతారు దొడ్డుగా లావుగా ఉన్నటువంటి కర్రను పాచుతారు దాన్ని నున్నగా చేస్తారు వడ్రంగి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సామగ్రులు నున్నగా చేసే సామాగ్రులు దుగోడ అంటారు దాని చేత నున్నగా చేసి దానికి నెయ్యి అంత ఆ స్తంభానికి దూప అంటారు దానికి నెయ్యి రుద్దితే నెయ్యి ప్రకాశం పడితే అది సూర్యుని వలే దగ్గదగ్గ మెరస్తుంది ఆకాశిస్తుంది దానికి ఏమన్నారు ఆదిత్యో యూపహ ఈ యూప స్తంభము ఆదిత్యుడు అని చెప్పింది ఆదిత్యుడు అంటే సూర్యుడు ఈ యూప స్తంభమే ఆదిత్యుడు ఆదిత్యో యూపహ యూపహ అనేది ప్రథమ విభక్తి ఆదిత్య అనేది విభక్తి ప్రథమ విభక్తి బలం చేత ఆదిత్యుడే యూపుడు అని సూర్యునికి ఆ యూప స్తంభానికి చెప్తుంది కానీ వాస్తవంగా ఆ యూప స్తంభం అవుతాడా కా కేవలం స్థుతిపరం ఉన్నది అంటే సూర్యుని లాగా ప్రకాశిస్తున్నందువలన ఆ గుణము ప్రకాశత్వ గుణము దానిలో ఉన్నందువలన అది గౌణంగా చెప్పింది ఉన్నది కాదు అక్కడ అందువల్ల ఇది ఆదిత్యుడు సూర్యుడు కాదు అవయథార్థం ఇది అందుకని అభూతార్థం అప్రసిద్ధమైనటువంటి అర్థాన్ని బోధిస్తుంది సూర్యుడు వేరే ఉన్నాడు ఈ అప్రసిద్ధ అర్థాన్ని బోధించేటువంటి వాక్యం ఏదైతే ఉందో ఇది అభూతార్థవాదము అంటారు తైసా అదే విధంగా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు స్వయంగా తాను కొన్ని రుష్ చూడండి ఏ పురుష పాపిహే హైసా పాపిష్టికి నిందాక బోధక వచ్చను భూతార్థవాద హ ఒక పురుషుడు అన్ని అశాస్త్రీయమైన పనులు చేస్తాడు అనుకో నిందించుట చోరీ డకైటీ అబద్ధాలు మొదలైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు ఆ అభక్ష భక్షణమా పియపానం ఇత్యాదులు పాప కార్యాలు చేస్తున్నాడు అతనికి ఏమనాలే పాష్టివాడు అంటారా లేదా లోకంలో మరి ఇది భూతార్థమా అభూతార్థమా భూతార్థంలోనే వస్తాయి ఎందుకు వాడు పాప కార్యాలే చేస్తున్నాడు వాడు చేసిందే చెప్తున్నాడు పాపిష్టివాడు అని అంటున్నారు వాడు చేసిందే చెప్తున్నారు ఇది ఉన్నదే ఉన్నది సిద్ధం ఉన్నది అందుకని ఇది భూతార్థవాదంలో వస్తుంది నిందిస్తున్నాడు నిందించినప్పుడు కూడా ఇది భూతార్థవాదంలోనే ఉంటుంది ఏ పురుషు పిశాచి హే ఐషా పురుషుకి నిందాక భూతకు వచన అభూతార్థవాదహే ఒక చోట ఇట్లా వాక్య ప్రయోగం చేయడం జరిగింది ఏమిటి అంటే ఈ పురుషుడు పిశాచి వీడు దయ్యము అన్నాడు పిశాచి అన్నారు అని మెచ్చుకున్నట్టున్నదా నిందించినట్టున్నదీ వాక్యం నిందా వాక్యం ఇది నిందాక్యమా స్తు వచనం అర్థవాదం అని చెప్పుకున్నాం కదా మరి ఈ నిందా వాక్యము ఎటువంటి అర్థవాదము అని అంటే అభూతార్థవాదం ఎందుకంటే వాడు పిశాచి కాడు కదా పిశాచిని వాణియందో ఆరోపించి చెప్తున్నారు వీడు పిశాచి అని ఈ పురుషుడు పిశాచి వాడు పిశాచి కాడు కాని పురుషుణ్ణి పిశాచి అని చెప్తున్నాడు పిశాచి కాని పురుషుణ్ణి పిశాచి అని చెప్పుట ఇది అభూతార్థవాదము చెప్తారు ఈ విధంగా అర్థవాదము రెండు ప్రకారాలుగా ఉంటుంది భూతార్థవాదము అభూతార్థవాదము అని రెండు ప్రకారాలుగా అర్థవాదం ఉంటుంది అని చెప్పినాడు ఇక పూర్వమీమాంసకులు అర్థవాదాన్ని మూడు ప్రకారాలుగా చెప్తారు ప్రకార ఏ విధంగా అంటే కహు గుణ అనువాద భూత భేదితేన్ భాంతి అర్థవాద కహే సో మత భేది సహ గుణవాదము అనువాదము మరియు భూతార్థవాదము అని మూడు ప్రకారాలుగా అర్థవాదాన్ని చెప్తారు ఎవరు అనంటే పూర్వమీమాసకులు విరోధే గుణవాద సదో అవధారితే అర్థవాద త్రిధ ఈ విధంగా చెప్తారు వాళ్ళు విరోధే గుణవాద సమాణాంతర విరోధే సతీ అర్థవాదో గుణవాదయ ఆదిత్యో యూప ఇత్యాది వేరే ప్రమాణం చేత ఎక్కడైతే విరోధం ఏర్పడుతుందో అక్కడ అది గుణవాదంగా చెప్పుకోవాలి గుణవాద రూప అర్థవాదం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆదిత్యో యూపహ అని చెప్పుకున్నాం కదా యూపస్తంభం ఆదిత్యుడు అంటే ప్రత్యక్ష ప్రమాణం చేత ఆ యూప స్తంభము ఆదిత్యుడు అని మనకు విరోధం కనపడుతుంది ప్రత్యక్ష ప్రమాణానికి విరోధం ఏర్పడుతుంది ఆ యూపస్తంభం ఆదిత్యుడు అవుతాడు ప్రమాణాంతరం చేత ఎక్కడైతే విరోధము కనపడుతుందో అక్కడ ఆ వాక్యము గుణవాదము అని తెలుసుకోవాలి ఇక అనువాదో అవధారితే ప్రమాణాంతర అవగతార్థ బోధకో అర్థవాదో అనువాద యత అగ్నిర్ హిమస్య భేషజం అత్ర హిమ ప్రత్యక్ష అవగతత్వాత్ చూడు అగ్నిర్హిమస్య భేషజం అని ఒక వాక్యం ఉంది అగ్ని చలికి ఔషధం చలికాలంలో అగ్ని ముందు కూర్చుంటారు కదా చలి ఆ చలి దూరం అయితే అంటే ఆ చలికి అగ్ని ఏమైంది ఇది ప్రత్యక్ష ప్రమాణం చేత సిద్ధం ఉన్నది ప్రత్యక్ష ప్రమాణం చేత సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని శాస్త్రము శబ్ద ప్రమాణం చెప్తుంది అగ్నిర్ హిమస్య భేషజము అంటూ ఇది పూర్వమే అవధారితమై ఉన్నది పూర్వమే ప్రత్యక్ష ప్రమాణం చేత నిశ్చితమై ఉన్నది ఆ అవధారితమైనటువంటి దాన్ని శబ్ద ప్రమాణం చేత మళ్ళీ చెప్తున్నాడు అంటే పూర్వం అనుభవం ఉన్నదాన్ని చెప్తూ ఉన్నాడు మళ్ళీ ఇది ఏమంటారు అనువాదం అంటారు ప్రత్యక్ష ప్రమాణం చేత అగ్ని చలికి ఔషధంగా అందరికి అనుభవ సిద్ధం ఉన్నది దాన్ని వేదం చెప్తుంది అగ్ని హిమస్య భేషజం ఇదేమిటి అనువాద వాక్యం అంతే ఇక మూడవది ప్రమాణాంతర విరోధ తత్ప్రాప్తి रहित अर्थ बोध को अर्थवाद भूत अर्थवाद ये विधान प्रमाण अंतर के विरोध अथवा अनुमोदन से परे होता है उसके द्वारा ऐसे विषय का ज्ञान कराया जाता है जिसको किसी अन्य प्रमाण से जाना ही नहीं जा सकता जब उसका प्रमाण से ज्ञान ही नहीं हुआ तब उसके विरोध अथवा अनुमोदन का प्रश्न ही नहीं उठता ఇకడా భూతార్థవాదం గురించి మూడవది చెప్తూ ఉన్నారు యథ ఇంద్రో వృత్తాయ వజ్రముదయ్ అన్నారు ఇంద్రుడు వృత్తాసుని చంపడానికి తన యొక్క ఆయుధమైనటువంటి వజ్రం ఏదైతే ఉందో దాన్ని పైకెత్తాడు అన్నాడు వృత్త్రాసుని చంపడానికి ఇంద్రుడు వజ్రాయుధమును పైకెత్తాడు ఇది ఏ ప్రమాణం చేత విరోధము లేదు ఎందుకు చూడనేలేదు ఏ ప్రమాణానికి విషయమే కాదు అదే విషయమే కాకపోతే విరోధం ఎక్కడ ఉన్నది విరోధమే లేదు దానికి మరి అనుమోదం చేద్దామంటే అది ఎవరికి అనుభవం లేదు ఆ ఇది బాగుంది ఇది ఓకే అని ఇది సరిగ్గా ఉంది అని చెప్దామంటే అది అనుభవం ఉన్నదా అనుభవమే లేదు ఇంద్రుణ్ణి ఎవరు చూశాడు వృత్తాసు చంపింది చూశాడు ఇప్పుడు అంటే దీనికి అనుమోదనం చేయాలంటే కూడా ఏం ప్రమాణం లేదు విరోధం చేయడానికి కూడా ఏం ప్రమాణం లేదు అటువంటి వాటికి భూతార్థవాదం అంటే ఎప్పుడో జరిగినటువంటి ఏ యుగంలో ఏ కల్పంలో జరిగినటువంటి విషయాలను మనం శాస్త్రం ద్వారా వింటూ ఇవేంటి అంటే భూతార్థవాదములు అంటారు ఈ విధంగా గుణవాదము అనువాదము భూతార్థవాద భేదం చేత పూర్వ నిమశకులు అర్థవాదాన్ని మూడు ప్రకారాలుగా చెప్తారు ఈ ప్రకారంగా అర్థవాదం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు విషయంలో ఇక్కడ శృతి ప్రమాణానికి అనుకూలమైనటువంటి యుక్తులు ఉంటేనే ఆ ప్రమాణము నిర్దిష్ట ప్రమాణముగా స్వీకరించబడుతుంది లేకపోతే ప్రమాణ ఆభాసములుగా పరిగణించబడతాయి అని ఈ విధంగా శంక గ్రంథకర్త శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు నూట అయం సృజ విశ్వం తదన్యథం కుమాన్ నకోపిక్తయం సర్వేశ్వర అయం అంటే ఈ ఈశ్వరుడు యత్ విశ్వం సృజతే ఏ ప్రపంచాన్ని అయితే ఉత్పన్నం చేస్తున్నాడు ఇక్కడ విష్టి ఎందైతే జాగ్రత్త స్వప్న ప్రపంచము సమస్య ఎందైతే సృష్టి ఉత్పత్తి మరియు ప్రళయము మొదలైనటువంటి ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి నువ్వు చేస్తున్నావా ఎవరు చేస్తున్నారు చెప్పండి ఈ సృష్టి ఉత్పత్తి స్థితి లయం గాని లేదా మనకు కలిగేటువంటి జాగ్రత్త స్వప్నాలు గాని ఇవి ఎవరు చేస్తున్నారు చెప్పండి ఎవరి సాధ్యం కాదు ఇది అందుకని ఈ విశ్వమును ఎవడైతే రచన చేస్తున్నాడో అటువంటి వాడే ఈశ్వరుడు అని తప్పకుండా స్వీకరించాలి ఆ సృష్టి రచనను అన్యత ప్రకారంగా చేయడానికి ఎవరికైనా సామర్థ్యం ఉందా సరే ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడు ఆ సృష్టిని నేను ఇంకో ప్రకారంగా చేస్తా అని ఎవడైనా అనగలడా చేయగలడా ఆ సామర్థ్యం ఉందా లేదు మరి ఎవరు ఇంత పెద్ద విశ్వాన్ని రచన చేసినటువంటి వాడు ఎవరు తప్పకుండా ఒప్పుకొని తీరాలి రుద్రతాపి అంగీకరిత ఏడుచుకుంటానైనా గానీ ఒప్పుకోవాలి ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని లేకపోతే చెప్పు నువ్వు చేసినవా మీ నాన్న చేసాండ మీ తాత చేశాడా ఈ జగత్తు ఎవరు నిర్మాణం చేశాను చెప్పు నువ్వు చెప్పు ఇవ్వని తరం కూడా కాదు ఎవరు కూడా దీన్ని అపలాపం చేయడానికి రాదు అన్యత ప్రకారంగా చేయడానికి రాదు తప్పకుండా స్వీకరించి తీరాల్సిందే నాకు హాపిసక్త ఎవడు కూడా సమర్థుడు కాదు ఈ కారణం చేత అయం సర్వేశ్వర ఓ ఇతడే సర్వేశ్వరుడు అని ఒప్పుకొని తీరాలి ఇది యుక్తి అలా శృతికి అనుకూల యుక్తి ఉంటే ఆ శృతి ప్రమాణము అది విశ్వసనీయము అని అన్నాడు కదా పూర్వపక్షి యుక్తి అన్నమాట ఇది చెప్పు నువ్వు చెప్పు ఈ ఇంత విశాల సృష్టిని ఎవరు రచన చేశారు ఈశ్వరుడు అని తీరాల్సిందే సరే అయం ఆనందమయ్యో ఎత్తే జాగ్రత్త విశ్వం సృజతి ఈ ఆనందమయుడు అంటే ఈశ్వరుడు ఈ జాగ్రత్తలను ఎవరైతే రచన చేస్తున్నారో తన్ నాకేనాపి అన్యత కర్తం శక్ జాగ్రత్త స్వప్నాలను ఏదైతే రచన చేస్తున్నాడో ఈ రచనను వేరే చేయడానికి ఎవరికి సామర్థ్యం లేదు అత సర్వేశ్వర ఇత్యర్థ అందుకనే ఇతడు సర్వేశ్వరుడే అని తెలుసుకోవాలి నూట అరవై ఒకటవ శ్లోకానికి అవతారిక ఇదానీ సర్వజ్ఞత్వం ఉత్పాదయతి ఇప్పుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్పుటకు గ్రంథకర్త శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు అశేష ప్రాణి బుద్ధీనా వాసన తాభి క్రోడీకృతం సర్వం సర్వజ్ఞ ఈ సృష్టి స్థితిలో కారకుడు ఈశ్వరుడు అని పూర్వ శ్లోకంలో చెప్పినాడు ఇక్కడ సర్వజ్ఞుడు ఉన్నాడు ఎందుకంటే సృష్టిని రచన చేయాలంటే సర్వజ్ఞుడైన చేయాలి కదా మరి సర్వజ్ఞత్వం ఎలా సిద్ధిస్తుంది అంటే చెప్తున్నాడు అశేష ప్రాణి బుద్ధి నా వాసన తా అంటే సుషుప్తి అందు సకల జీవుల యొక్క సకల ప్రాణుల యొక్క బుద్ధిగత వాసనలన్నీ కూడా నిహితమై ఉంటాయి సుషుప్తిలో ప్రతి జీవి సుషుప్తులోకి వెళుతున్నాడు ఎట్లా వెళ్తున్నాడు తన బుద్ధిగత సకల వాసనలన్నిటినీ కూడా కట్టుకొని పోతున్నాడు మరి ఒక్కొక్క వాసన చేత ఆ వాసన వెనక ఒక్కొక్క జ్ఞానం ఉంటది మరి అన్ని వాసనల యొక్క వెనుక సకల జ్ఞానాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వాసన ఉంటది అంటే ఆ సంబంధించినటువంటి ఆ జ్ఞానం ఉంటుంది దాని మరి సకల వాసన కలిపితే అనేక జ్ఞానాలు అట్లా సకల జీవుల యొక్క వాసన అనేక జ్ఞానాలు అంటే సర్వై గుణా ఆ సకల జీవులు అందరు కూడా ఏ ఆనందమయ కోసంలో సుశుక్తిలో విలయాన్ని పొందుతున్నారో అక్కడ సకల జీవుల యొక్క కూడా ఏకీభూతమైనందులన అప్పుడు సర్వై యుక్తి తత్ర అంటే సౌశిక్తే అజ్ఞానే కారణభూతమైనటువంటి అజ్ఞానం నివసించులలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ఆ కారణరూప ఆనందమయ కోశంలో ఉంటాయి తాభిచి జగత్ విషయం తేన సర్వబుద్ధి వాసన వద్ అజ్ఞానోపాధి సర్వ్ఞ ఉచిత ఇలా సకల జీవుల యొక్క వాసనలన్నీ కూడా క్రోడీకరింపబడి అక్కడ ఉంటాయి కాబట్టి ఆ సంపూర్ణ వాసనలన్నీ కూడా సంపూర్ణ జగత్తును విషయం చేస్తాయి ఎందుకంటే ఒక్కొక్క నివాసన ఒక్కొక్క విషయానికి సంబంధించింది ఉంటుంది అది ఒక్కొక్క విషయానికి సంబంధించిన జ్ఞానం గలదే ఉంటుంది అంటే అందరి జీవుల యొక్క వాసనలన్నీ కూడా అనేక పదార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానం గలవిగా ఉన్నది కాబట్టి ఆ అన్ని సంస్కారాలన్నీ కూడా సుశుప్తులు ఏకీభూతమై ఆనందమయ కోసంలో నిహితమై ఉన్నందువలన ఆనందమయుడే ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని చెప్పడానికి ఏమీ అభ్యంతరం లేదు అందువల్ల సర్వజ్ఞ ఉచే ఇశ్వరుడు సర్వజ్ఞుడు అనబడతాడు యాభై ఒకటవ అంకం నను ఎది సర్వజ్ఞత్వం అస్తి తరి తుత నా అనుభూయతే ఇచ్చేనా వాసనా పరోక్ష నా అనుభవ ఇత్య అయితే ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని మీరు చెప్తూ వచ్చారు మరి సకల జీవుల యొక్క వాసనల యొక్క సమూహమే ఆ సుశుప్తుల్లో ఉంటుంది ఆనందమయ కోసముగా పరిగణింపబడుతుంది ఆనందమయ కోసమే ఈశ్వరుడు అతడు సర్వజ్ఞుడు అని ఈ విధంగా చెప్పినట్లయితే మరి ఈశ్వరునికి సర్వజ్ఞప్తం ఉన్నట్టుగా మాకెందుకు అనుభవానికి రావడం లేదు మాకు ఒక వ్యక్తి పెద్ద గొప్ప పండితుడు ఉన్నాడు మాకంటే చాలా శ్రేష్ఠుడు అని తెలుస్తుంది మరి ఈశ్వరుడు అట్లా సర్వజ్ఞుడు ఉన్నాడు గొప్పవాడు ఉన్నాడు అని మాకెందుకు అనుభవానికి వస్తలేదు అనంటే చూడు మనం ఏమని చెప్పుకున్నాము సకల బుద్ధిగత వాసన సహిత అజ్ఞాన రూప ఆనందమయ కోస ఉపాధి కలిగినటువంటి వాడు ఈశ్వరుడు అన్నాం మరి సకల వాసనలు అతనికి ఉపాధిగా ఉన్నాయి మరి ఆ వాసనలు పరోక్షమా ప్రత్యక్షమా చెప్పండి వాసనలు ఎక్కడ ఉంటాయి అంతఃణంలో ఉంటాయి మరి నీ మనసే నీకు తెలియదు నీ మనసులో ఉన్న వాసనలు ఎట్లా తెలుస్తాయి చెప్పు నాకు నీ మనసు ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయం ఉన్నదా సాక్షిగా ఉండి తెలుసుకుంటున్నావు కానీ ప్రత్యక్ష ప్రమాణం చేతి తెలుస్తుందా నీ మనసు తెలియదు తను సాక్షి చేత తెలియబడ్డా కానీ మనసు తెలియబడుతుంది కానీ మనసులో ఉన్న వాసనలు మాత్రం సాక్షి కూడా తెలియబడవు కార్యాన్వేముంటాయి అవి ఆ వాసన ఉద్భూతం అతడు కార్యంలో ప్రవృత్తమైతే ఆ కార్యాన్ని బట్టి ఓహో ఇతనికి ఈ విధమైనటువంటి వాసన అంతఃకరణంలో ఉంది అని అనుమానమే చేయాలి మనం కానీ ప్రత్యక్షం కాదు అందుకని ఇవి ప్రత్యక్షం లేనందువల్ల ఆ వాసన విశిష్టమైనటువంటి ఈశ్వరుడు సర్వేజ్ఞుడు అని మనకు అనుభవానికి రావడం లేదు అని సమాధానం చెప్తున్నాడు శ్లోకము నూట అరవై రెండు వాసన పరోక్ష వాసన ఈ వాసనలు పరోక్షం ఉన్నందువల్ల ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వం మనకు అనుభవానికి రావడం లేదు అయితే సకల బుద్ధుల్లో ఈ వాసనలు మనకు కార్యాన్ని బట్టి తెలుస్తున్నాయో దాన్ని బట్టి ఈశ్వరుడు కూడా సర్వజ్ఞుడు అని తెలుసుకోవాలి ఒక్కొక్క వెష్టిష్టి జీవుని యొక్క బుద్ధిలో ఉన్నటువంటి వాసనాన్ని బట్టి వానికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అనుమానం చేస్తున్నాం వాసనలను అనుమానం చేస్తున్నాం అట్లే సకల జీవుల యొక్క సమష్టి బుద్ధులలో ఉన్నటువంటి వాసనలను కూడా మనం అనుమానం చేసి ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని అనుమానం చేతనే తెలుసుకోవాలి లేదా ఈ విశాలమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దీన్ని బట్టి అనుమానం చేయి ఎంత పెద్ద సృష్టిని నిర్మాణం చేసేది ఎవరు చేయగలగారు ఎవరికి సామర్థ్యం ఉంది ఈశ్వరుడు తప్ప అని ఈ విధంగా మనం కార్యం దృష్టి కారణానుమాన అనేటువంటి శేషవ అనుమానాసారంగా తెలుసుకోవాలి అంతేగాని ప్రత్యక్షం మాత్రము లేదు ఈశ్వరుడు సర్వజ్ఞుడు అనుట ప్రత్యక్షం కాదు అనుమేయ ఉన్నది కథం తర్హి తదు ఇది ఆశంక్య ఎటు తెలుసుకోవాలి ఈశ్వరుడు అని అనంటే సర్వబుద్ధి తద్దృష్ట వాసనాసు అనుమీయత అనంటూ ఉత్తరార్ధంలో చెప్పినాడు సర్వబుద్ధినిష్టం సర్వజ్ఞత్వం స్వ భూత వాసనాగత సర్వజ్ఞత్వ పురస్సరం భవితుం అర్హతి కార్యనిష్ట ధర్మ విశేషత్వాత్ పటగద రూపాదివద్ర్థ హనుమాన ప్రయోగం చేత తెలుసుకోవాలన్నాడు ఆ హనుమాన ప్రయోగం యొక్క స్వరూపం ఏమిటి అంటే యాభై ఐదు అంకంలో చెప్పినాడు చూడండి సర్వ బుద్ధినిష్టం సర్వజ్ఞత్వం స్వ కారణభూత వాసనాగత సర్వజ్ఞత్వ పురస్సరం భవితుం అర్హతి ఇది ప్రతిజ్ఞ వాక్యం సకల బుద్ధినిష్ట సర్వజ్ఞత్వము వాసనాగత సర్వజ్ఞత్వ పురస్సరం సకల బుద్ధుల్లో ఉన్నటువంటి సర్వజ్ఞత్వం ఎలాంటిది అంటే ఆయా బుద్ధుల్లో ఉన్నటువంటి వాసనల్లో ఉన్నటువంటి సర్వజ్ఞత్వ పురస్కరంగానే బుద్ధుల్లో సర్వజ్ఞత్వం ఉంది ఉంటుంది ఎందుకు కార్యనిష్ట ధర్మ విశేషత్వాత ఈ సర్వజ్ఞత్వం ఏదైతే ఉన్నదో ఇది కార్యనిష్ట ధర్మ అంత అంతఃకరణనిష్ట ధర్మం ఉన్నందువల్ల అంతఃకరణంలో ఉన్న వాసనలు కూడా సర్వజ్ఞత్వానికి సంబంధించినవి ఉన్నాయి అని తెలుసుకోవాలి ఏ విధంగా పటగత రూపాధిపతి అన్నాడు చూడు బట్టలో ఒక రంగు మనకు కనపడుతుంది ఆ బట్టలోని రంగు మనము తంతువుల నుంచి వచ్చిందనే తెలుసుకోవాలి కదా ఆ తంతువుల్లో ఉంటేనే కదా రంగు బట్టలో వస్తుంది వస్త్రంలో వస్తుంది తంతువుల్లో రంగే లేకపోతే వస్త్రంలో ఎలా వస్తుందో చెప్పండి అంటే వస్త్రనిష్ట వర్ణం ఏదైతే ఉందో అది తంతునిష్టనే అని తెలుసుకోవాలి అదేవిధంగా ఈ బుద్ధినిష్ట సర్వజ్ఞత్వాన్ని బట్టి నువ్వు బుద్ధిలో ఉన్నటువంటి వాసననిష్ట సర్వజ్ఞత్వాన్ని అనుమానం చేయాలి మనం ఆ వాసనలే ఉపాధి కాగలిగినటువంటి ఈశ్వరుడు సర్వ గుణాన్ని నిర్ధారణ చేసుకోవాలి ఈ విధంగా అనుమాన ప్రమాణం చేత అని నూట అరవై రెండు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం మిగతా విషయాన్ని క్రమంగా రేపు నుంచి తెలుసుకున్నాం హరి ఓం సహనో భున సహ వీర్యం కరవాహై తేజస్వి నావీ తమస్ శాంతి శాంతి శాంతి